కీర్తన ముప్పై తొంది అయ్యో నానే రమికే అట్టేయే మనివగతు ముయ్యంతు చంచలాన మోసపోతిగాక కాననానా వంటివారే కారాయి జంతువులు నానాయోనుల బుట్టి నడచేవారు మానక గర్వమున మదాంధమున ముందుగానక భయపడిన కర్మిని ఇంతే కాక చదువనా నే తొల్లి జన్మాంతరముల ఇది పుణ్యమిది పాపమింతంతని వదలక నా భోగవాంచలే పెంచి పెంచి తుదకెక్క వెదకని దుష్టుడనేను విననా నే పురాణాల వెనకటి వారినల్ల మనిడి భాగవతుల మహిమెలా ఎనయుజు శ్రీ వెంకటేశు కృపచేత నేడు ఘనుడ నైతిగాక కష్టుడ